అదే జ్ఞానము అదే భక్తి కదా భక్తి అంటే ఇంక వేరే ఉంటుంది ఈ సకల జగత్తును నిలబెట్టేది పరమేశ్వరుడు భక్తి అంటే అదే భక్తి ఊరికే అల్లరి చేస్తే భక్తి అవుతుందా మానసంచే కలిస్తే భక్తి తస్మాత్ అలా ఎలా చెప్పారు పరమేశ్వరుని యొక్క కర్మయే అని ఎలా చెప్పగలవు ప్రశాసనాత్ ప్రశాసనము వలన ఏమిటి ప్రశాసనము అంటే ప్రశాసనం హి ఇహ శ్రూయతే ఈ అక్షరబ్రాహ్మణమునందు ఈ ప్రశాసనము అనేది మనకి కన వినబడుతూ ఉన్నది శృతి కదా అని చెప్పి వినబడుతూ ఉంది ఇలాగా ఏత్యవా ప్రశాసనే గా సూర్యాచంద్రమసౌ విధృతౌ తిష్టత ఇత్యాది సూర్యుడు ఉన్నాడండి మండే గోడము సూర్యుడు అంటే మండే గోడం ఆ మాట వినడానికి సింపుల్గా ఉండేది మండే అంటే ఎలా మండడమో తెలుసా మొత్తం సోలార్ సిస్టమ్లంతని కూడా కాంతితోటి వేడితోటి నింపే అంత మంటది గోళము అంటే లేదా నిమ్మకాయ నారించకాయలాగా ఉందనుకుంటున్నారా లేకపోతే ఏదో పెద్ద పళ్ళెలాగా ఉందనుకుంటున్నారా ఏమైనా అసలు ఐడియా ఉందా మీకు గోళం అంటే ఎంత ఉందోనో చాలా పెద్దది ఎంత పెద్దది నా వల్ల కాదు నేను చెప్పినా మీరు ఊహించకుండా చేయలేదు కాబట్టి వదిలిపెట్టేసేయండి కదా పెద్దది చాలా పెద్దది అది మండే గోళము మహాశక్తి కానీ అది జడము అంటాడు సైంటిస్ట్ ఏమంటాడు జడము అంటాడు సాంఖ్యులు ఏమంటారు జడము అంటాడు అందరూ జడము అంటారు జడమే నేను ఇద్దరిని చూశాను ఈ పాయింట్ని కరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఉపనిషత్తుల నుంచి చెప్పిన మా ఇద్దరు మహాత్ములు శ్రీరామకృష్ణ గురుదేవులు చెప్పేవారు ఏమనంటే ఆ శక్తి రాదు అది పరమాత్మ యొక్క శక్తి సూర్యుడు పరమాత్మ యొక్క శక్తి ఇప్పుడు బలమేదిలా కొట్టాను ఆ శక్తి అది జడమా చేతనమా చెప్పండి జడ జడలాగే అనిపిస్తుంది దేహం జడంగా జడలాగే అనిపిస్తుంది దేహము జడమే కదండి అలా అనిపిస్తుంది కానీ మీరు కొంచెం లోతుగా చూడగలిగితే ఈ చేతనం నుంచి వచ్చింది ఆ శక్తి జడం నుంచి రాదు ఆ సూర్యుడు అలా వచ్చాడు అది మీరు కనబడేది జడము కానీ కనబడే శక్తి వెనుక కనబడని చైతన్యము కలదు చైతన్యం యొక్క శక్తి అది అంచేతే గీతలో ఏమంటాడు యథాదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం యంద్రమసి యార్ధనవు ఈ మూడు కూడా జడములుగా భాసిస్తాయి నేను ఆ తేజస్సు తేజస్సు జడమే తేజస్సు అంటే వెలుగును జడమే జడములా భాషిస్తుంది అది జడము కాదు తత్తేజోబుద్ధి మామకం అంచేతే శ్రీ రామకృష్ణులలా చెప్పారు రామతీర్థావని చెప్పాడంటే ఎనర్జీ దట్ యు సీ ఇన్ ది వరల్డ్ ఇస్ ది బెస్ట్ సింబల్ ఫర్ గాడ్ అని చెప్పాడు బెస్ట్ సింబల్ అని ఆయన అన్నాడు అసలు ఈ శాతీయులు ఆ శక్తిని ఆరాధిస్తడం అన్నది అలా వచ్చింది అది దాని బేసిక్ విషన్ ఏమంటే తర్వాత తర్వాత దానికి రూపం పెట్టి మరొకటి పెట్టి మరోటి పెట్టి వాళ్ళు దాన్ని దాన్ని ఎంత కంగాళిగా చేసి పెట్టారు పశువుని బలిచ్చి వివ చేశారు బట్ ఒరిజినల్ విషన్ వాజ్ సో క్లీన్ ఏమిటంటే ఈ కనపడే పవర్ ఈజ్ ద సింబల్ బెస్ట్ సింబల్ ఫర్ గాడ్ బికాజ్ ఇట్ ఈజ్ నాట్ ఎ పవర్ బైట్ సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ ద పవర్ ఇండిపెండెంట్ నా ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ అని పవర్ ద్వారా నువ్వు గాడ్ని ఆరాధించవచ్చు అని అలా వచ్చింది అదే ఫోర్ ఈ ఇక్కడ సరిగ్గా అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు గారి ఈ సూర్యుణ్ణి చంద్రుణ్ణి అలా నిలబెడుతున్నది ఎవరో తెలుసున అక్షరపర బ్రహ్మ అక్షరపర బ్రహ్మ యొక్క శాసనమునకు శాసనము అంటే అవుతాడు నిర్వహణ అది చేతన ధర్మము శాసనము ఇప్పుడు ఏదైనా ఆఫీస్ ఉందనుకోండి ఆఫీసులో మనుషులు పనిచేస్తూ ఉంటారు రోబోట్లు కూడా పనిచేస్తాయి మీకు తెలుసా సంగతి రోబోట్లు కూడా పనిచేస్తాయి నేను ఒక హాస్పిటల్ చూశాను జేఎఫ్కే హాస్పిటల్ అని యాన్ఎఫ్ కెన్నడీ హాస్పిటల్ అని న్యూజెర్సీలో ఉంది ఆ పెద్ద హాస్పిటల్ న్యూజెర్సీలో ఎడి ఎడిసన్ ఉంది నేను నాలుగేసార్లు వెళ్ళాను కూడా హాస్పిటల్కి ఎవరు కలవడానికి వెళ్ళాను ఒక డాక్టర్ గారు నాకు తెలుసున్న ఆ హాస్పిటల్లో నర్సులు అందరూ పనిచేస్తారు డాక్టర్లు రోబోట్లు పనిచేస్తారు అదే రోబోట్లు చేసి పని చేస్తే చాలా ఉంటుంది మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు ప్రతి బెడ్కి ఇక్కడలాగా బెడ్ మీద పేషెంట్లు పెట్టి వాళ్ళు నిద్రపోవడం అలా ఉండదు అక్కడ అక్కడ ప్రతి బెడ్కి ప్రతి పేషెంట్కి ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటారింగ్ ఉంటుంది ఆ మానిటారింగ్ అంతా రోబోట్స్ చేస్తాయి అంటే ఆ పేషెంట్ రోజుకి మూడు ట్యాబ్లెట్లు వేసుకోవాలనుకోండి నర్సు వెళ్ళి ఇవ్వడం అన్నది అక్కడ కుదరదు అలాగ ఎందుకంటే వెయ్యి పేషెంట్స్ ఉంటారు దాని నర్సుల మళ్ళీ వద్దది ఆ రోబోట్ వెళ్ళి అక్కడ ట్యాబ్లెట్ పెట్టి థింగ్ థింగ్ అని వచ్చి లేచక వస్తుంది అలా అలా రోబోట్లు తిరుగుతూ ఉంటాయి కారిడార్లలో నిజంగా దానికి ఒక చిన్న ట్రాక్ ఉంటుంది ఇప్పుడు ఎలా అయితే రోడ్డు మీద ట్రాములు అవి తిరిగేప్పుడు ఒకటి ట్రాక్ పైన అలా ఉంటుంది ఆ ట్రాక్ మీద తిరుగుతూ చేస్తాయి కాబట్టి దీని జనరల్ మేనేజర్ కూడా ఒక రోబోట్ అని ఒప్పుకుంటారా మీరు అదే ఒప్పుకోరు జనరల్ మేనేజర్ రోబోట్ అవ్వడు డిప్యూటీ జనరల్ మేనేజర్ అయినా పరమ మేనేజర్ కానీ జనరల్ మేనేజర్ మాత్రం చేతనుడు అవుతాడు రోబోట్ అవ్వడం ఆ విధంగా ఈ ఆకాశము ఇవన్నీ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ జడముల్లాగా మీకు భాషించిన ఇవన్నీ కూడా అక్షరపరబ్రహ్మ యొక్క శాసనమునందు ఉన్నది ఆ శాసనము అనే ధర్మాన్ని బట్టి ఆ అక్షరపర బ్రహ్మ చేతనమే కానీ జడము కాదు ప్రశాసనంచ పారమేశ్వరము కర్మ ప్రశాసనము పరమేశ్వరుని యొక్క కర్మ ఇప్పుడు వేడి అన్నారనుకోండి అది అగ్ని యొక్క కర్మ అగ్ని జడము ఓకే యు కెన్ గెట్ అవే విత్ ఇట్ యు కెన్ గెట్ అవే విత్ ఇట్ కానీ ఈ అగ్నిని ఈ పృథివిని వీటన్నిటినీ శాసించేది దట్ కెనాట్ బి జడం దట్ ఓన్లీ చేతనమైన పరమాష అసలు నిజానికి ఈ చేతనము జడము మనం మోస్ట్ క్రిటికల్ డిస్టింక్షన్ అసలు దేవుడు పేరు అక్కడి నుంచే వచ్చింది దేవహ అనే పేరే అసలు చేతన చైతన్యము అక్కడ ఇట్ ఈస్ దేవహ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ నాట్ జడ జడమయ్యే అవకాశము ఉన్నది ఆ పూర్వపక్షాలన్నింటినీ త్రోసిపుచ్చి అది జడము కాదు అని చెప్పడం కోసం సంస్కృతంలో దేవహ అన్నారు సంస్కృతంలో దేవహ అన్నారు పుల్లింగమే ఉండి చేరాలనే రూల్ ఏం లేదు కనుక దేవత అని కూడా అన్నారు స్త్రీలింగముగా మాత్రమే ఎందుకు ఉండాలి దైవం అని కూడా అన్నారు అదంతా లాంగ్వేజ్ సేమ్ వర్డ్ ప్రత్యయాలని బట్టి వచ్చింది తెలుగులో ఏమన్నా ఇప్పుడు దేవహ అన్నారు అనుకోండి డూ మూ ఊ లు ఏది పెట్టాలి లూ ధూ బహువచనం కనుక డూ మూ ఊ ఏది పెట్టాలి డూ పెట్టారు దేవు డూ అని డూ పెడితే ఆ డూలు పట్టుకుని మన వాళ్ళు ఎంత దూరం లాక్కుపోవాలో అంత దూరం లాక్కుపోయి ఇంకా ఆ శబ్దానికి తత్వం ఎవరికి చుట్టుముట్టు ఎవరికి తెలియని స్థితిని నిర్మాణం చేసి పెట్టారు డు అంటే ఏమవుతాడు డూ డు అని ఎవడోళ్ళు కాబట్టి మొగాలను అంటున్నాడు కాబట్టి దేవుడు ఒక మగవాడు మగవాడికి ఏమిటవుతుంది పెళ్ళి కావాలి కాబట్టి దేవుడికి పెళ్ళి పూర్వ మగవాళ్ళు మోర్ దాన్ ఒక లేడీని పెళ్ళి ఆడేవాళ్ళు కాబట్టి మోర్ దాన్ వన్ లేడీ తోటి పెళ్ళి ఇంకా ఇటు కోసం ఆనండ్ ఆనండ్ ఆనండ్ ఆనండా ఎక్కడ ఆగుతుందంటే ఆగతుంటుంది అది ఆగి ప్రసక్తే లేదు ఎందుకంటే మీకు ఒరిజినల్ విషం నుంచి స్క్యాప్ అయిపోయి మీరు దారిని తప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ ఎక్కడ తేలుతారంటే ఒరిజినల్ రోడ్డు గిరు పెట్టి ఎక్కడెక్కడో తిరిగి వాడు ఎక్కడ తేలుతారంటే ఎక్కడో అక్కడ తేలుతాడు వెరీ అన్ఫార్చునేట్ దట్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ రిలిజియం ఆ తత్వంతో సంబంధం లేకుండా ఉండడమే వీక్నెస్ ఆఫ్ ది రెలిజియం ప్రాబ్లం ప్రశాసనే పరమేశ్వరం కర్మ అచేతనస్య ప్రధానస్ ప్రశాసనం భవతి ఏమన్నా ప్రధానం జగత్తు కదకి హేతువైనా కూడా దానికి ప్రశాసనం అనేది కొత్త బంగ మట్టి కుండలనికి మృత్తు కుండలకి పదార్థం అయితే అవ్వచ్చు కాక కానీ కుండలని శాసించేది మాత్రం మృతు కాదు చెప్తున్నారు మాట నహి అచేతనా ఘటాదికారణాం మృదాదీనా ఘటాది విషయం ప్రశాసనం అస్తి ఎందుకంటే హీ అంటే బికాస్ ఘటము ఘట కారణము మృత్ ఉపాదానము కానీ ఆ ఉపాదానము ఘటమును శాసించలేదు ఘటమునకు శాసకము కాదు అంటే ఘటము ఈ ఘటాన్ని పూజకి వాడండి ఈ ఘటాన్ని కాఫీ తాగడానికి వాడండి ఈ ఘటం ఇక్కడ పెట్టండి ఆ ఘటం అక్కడ పెట్టండి ఇలాంటి శాసించేది ఎవరవుతారు చేతనడవుతాడా లేకపోతే బట్టే శాసిస్తుందా శాసించి ఈ ఒక్క వాక్యాన్ని బట్టి ఆచారంభణం వికారో నామధేయము వృత్తికేత సత్యం అనేది అది పరిణామకారణవాదము కాదు అని ఈ ఒక్క మాటను బట్టి చెప్పచ్చు అక్కడ పరిణామకారణం కాదు చెప్తాం చాలామంది భ్రమపడతారు భ్రమ అంటే ఎవరు భ్రమపడతారంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా భ్రమపడతారు చదువుకున్న వాళ్ళు భ్రమపడితేనే అది భ్రమ చదువుకుని వాడు భ్రమపడ్డాడు భ్రమపడలేదు అత్యల్పం దాని మీద చెప్పే మాట సో ఎనివే కాబట్టి మట్టి మొదలైన అచేతన కారణములు ఏవైతే ఉన్నాయో ఉపాదానములే అవి ఘటాది కావ్యములను ఉపాదానములుగా నిలబెడుతూ ఉంటాయే తప్ప విధృతి ఉంటుంది ధృతి ఉంటుంది నిలబెట్టడం ఉంటుంది మట్టే నిలబెడుతుంది కానీ మట్టి శాసించదు అనేది ఇక్కడ అక్షరము నిలబెడుతుంది శాసిస్తు నిలబెడుతుంది కాబట్టి ఉపాదానం శాసిస్తుంది కాబట్టి చేతనం చేతనోపాదానం కాబట్టి వివర్తమవుతుంది చేతనోపాదానం అయితే వివర్తమైతే రాలేదు ఇంకా పరిణామం కుదరదు చైతన్యంలో పరిణామం ఉండదు అని ఈ విధంగా చాలా ఫార్ రీచింగ్ కన్క్లూషన్స్ని దాంట్లో ప్రతిపాదిస్తూ ఉంటారు మంచి సంకల్పం కూడా ఇలాగే సంకల్పం కూడా చేతన ధర్మమే తప్ప జడర్మము కాదు కాబట్టి ఉపాదానము చేతనమా జడమా అనేది క్రించి చేయటానికి శాసనము సంకల్పము ఈ రెండింటినీ వాడతారు తరచుగా సంకల్పాన్ని వాడడం మీరు చూశారు ఈ శబ్దం ఈ అంటే సంకల్పించుతారు ఇక్కడ శాసనం శాసించుతా అన్యభావ్యావృత్తే ఇంకొక హేతు ఏమిటి అక్షరము చేతనము ప్రధానము వలే జడము కాదు అని చెప్పుటకు ఇంకొక హేతు ఏమిటది అన్యభావ వ్యావృత్తి చ అంటే మరో హేతు ఆ మరో హేతువు ఏమిటంటే అన్యభావ వ్యావృత్తి మీరు కా కాశస్గా పట్టుకోగలదాన్ని వ్యావృతే అంటే పంచి అన్యవ్యావృత్తే కారణాత్ బ్రహ్మైవ అక్షరబ్దవాచ్యం అక్షరమోనే శబ్దము చేత చెప్పబడేది చేతనబ్రహ్మయే అనుటకు మరి ఒక కారణము ఏమిటంటే అన్యవ్యావృత్తి తస్వ అంబరాంతధృతి కర్మా కశిత్ ఆ అంబర ఈ అన్యభావ వ్యావృత్తి అనే కారణాన్ని బట్టి మనం ఏమి కంక్లూషన్ చేస్తున్నాము అంటే సో అంబరాంత ధృతి అనే ఈ కర్మ అంటే అంబరము వరకు ఉండే పృథిగు నుంచి అంబరము వరకు ఉండే జగత్తును నిలబెట్టుట అనే ఈ పని ఆ పరబ్రహ్మదే పరమాత్మదే తప్ప మరిదేనిది కాదు అంటే ప్రధానము ఇత్యాది వాటిది కాదు ఎందువలనంటే అంబ అన్యభావ్యావృత్తి అనే ఒక ఎడిషనల్ రీజన్ హేతు చెప్తున్నారు కిమిదమన్యభావ వ్యావృతే ఎందుకంటే అన్యభావ వ్యావృత్తి వలన పరమాత్మయే అక్షరము అని మీరు చెప్పేసుకున్నారు ఏమిటి శ్రీ అన్యభావ వ్యావృత్తి అంటే ఏమిటో చెప్పండి అన్యస్య భావ అన్యభావ ఇతరమై ఉండుత ఇతరము యొక్క ఉంగుట అంటే ఇప్పుడు ఈ జగత్తుకంతకీ శాసకము నిలబెట్టేది ఉంది కావండి అవున్నదేది పరబ్రహ్మయా పరబ్రహ్మ కంటే ఇతరమా ఇతరము అవున్నది ఇతరము అంటే అన్యభావం అవుతుంది ఇతరము అంటే ప్రధానం కావచ్చు పరమాణువులు కావచ్చు శూన్యం కావచ్చు ఏదైనా కావచ్చు ఇతరము ఒక్క పదంతో అన్నింటినీ కొట్టిపారేస్తున్నారు ఇతరం దేనికంటే ఇతరము బ్రహ్మ కంటే ఇతరము పదం బ్రహ్మజిజ్ఞాసా నుంచి కాబట్టి అన్యము అంటే బ్రహ్మ కంటే ఇతరము బ్రహ్మ కంటే ఇతరం అంటే ప్రధానం అంటారు వైశేషకులు పరమాణువులు అంటారు శూన్యవాదులు శూన్యం అంటారు ఇలాగ ఇతరములు చెప్పారు ఆ ఇతరము ఉన్నది అది నిలబెడుతోంది అని చెప్తున్నారే ఆ ఇతరము యొక్క సత్తను ఉనికిని తొలగిస్తుంది శృతి వ్యావృత్తి అంటే తొలగించుట బ్రహ్మ తప్ప ఇతరమును సర్వమును తీసి పక్కన పెడుతోంది ఈ మంత్రి అన్నింటినీ తీసి పక్కన పెట్టి తను ఉన్నాడు అలాగా అన్నింటినీ కొట్టేస్తూ ఉంటాను కదా ఇది ఉంది ఇక్కడ శకట్ ఉంది టక్ లేనిప్పుడు ంటుంది టక్ ఇప్పుడు లేదు అలాగా అది అన్య భావ్యావృత్తి తస్మాత్ వ్యావృత్తి అన్యభావ్యావృత్తిరి ఇతరము యొక్క ఉనికిని తొలగించుట అనర్థం ఓకే ఏతదక్తం భవతి అయ్యా ఏమిటో కొంచెం వివరణ చెప్పండి ఇతరము యొక్క ఉనికిని సవహించుటే బాలే ఉంది వీరు వ్యాఖ్యలు చేశారు దాని కొంచెం వీరు విడదీసి విడమర్చి ఇస్తే బాగుంటుంది అది అచత్త వినండి ఎదన్యద్బ్రహ్మణ అక్షర శబ్దవాచ్యం ఇహ ఆశతే తద్భావాదం అంబరాంత విధారణం అక్షరం యావర్తయతి శృతి చూడండి పృథివి నుంచి ఆకాశం వరకు నిలబెట్టేది ఏది అక్షరము ఈ అక్షరం ఏమిటి బ్రహ్మయా బ్రహ్మ కంటే ఇతరమా అంటే బ్రహ్మయే గాని బ్రహ్మ ఇతరము మాత్రము కాదు ఆ ఇతరం ఏమిటో చెప్పచ్చు ఇతరం ఒకటైతే చెప్తాం నాలుగు ఉన్నాయి అంచేతంలో ఇతర శబ్దంతో అన్నింటినీ కవర్ చేసి తోసిపుచ్చి బ్రహ్మయా బ్రహ్మకంటే ఇతరమా అని ప్రశ్న వేసుకుని ఇక్కడ అక్షర శబ్ద వాచ్యము ఇతరము అనే ఆశంకను లేవనెత్తి ప్రధానము ఇత్యాదులు ఇతరము కావచ్చుననే ఆశంకను లేవనెత్తి ఆ ఇతరము యొక్క ఉనికి నుండి ఆ ఇతరమై ఉండుత నుండి అంబరాంత కారణము అమరాంతమును నిలబెట్టేది ఏది బ్రహ్మకంఠేతరమైన ప్రధానము బ్రహ్మకంఠ ఇతరమైన పరమాణువు ఇత్యాదినన్నిటినీ కూడా ఈ శృతి త్రోసిపుచ్చుతున్నది అదే అన్యభావ వ్యాపృత్తి ఎక్కడ త్రోసిపుచ్చింది తద్వా ఏతదక్షరం దార్గి అదృష్టం ద్రష్టృ అశ్రుతం శ్రోత్రం అమతం మంత్రం అవిజ్ఞాతం విజ్ఞాతృకే ఇది ఇతర భావ వ్యావృత్తి అయిపోతుంది ఎలా అవుతుందో చెప్తా చూడండి ఒక అగ్గి ఆ అక్షరం ఉన్నదే తత్ ఏతత్ అక్షరం తత్ ఏతక్షరం ఆయి ఆయి అంటే ఆ సర్వ జగత్తుకి ఆశ్రయముగా చెప్పబడిన అవ్యాకృతమునకు కూడా ఓత భావముతో నిలబెట్టేది అని చెప్పిన అక్షరం ఉన్నదే ఇది ఓ గా ఇది అదృష్టం కంటికి కనపడదు కంటికి కనపడదు అని మీరంటే ప్రధానం కావచ్చు ప్రధానం కూడా కంటికి కనపడదు పరమాణువులు కావచ్చు ప్రధానం పరమాణువులు కంటికి కనపడవు శూన్యం కావచ్చు శూన్యము కంటికి కనపడదు బ్రహ్మ పరమ బ్రహ్మ కూడా పెట్టండి చేతన బ్రహ్మ చేతనము కంటి కనపడదు ఏదైనా కావచ్చుగా మంచిది అదృష్టం ఏదైనా కావచ్చు పక్కనే ఉంది ద్రష్ చూచేది ఇప్పుడు చూచేది అంటే ప్రధానం చూడదు జడం కదండి చూడదు తీసిపారాయి ప్రధానాన్ని చూస్తాయా చూడదు జడము కనుక శూన్యం చూస్తుందా చూడదు తీసిపారాయి ఇంకేదైనా చూస్తుందా చూడదు తీసిపారే అలాగా అన్యభావములు త్రోసిపుచ్చుకుంటూ పోయారు ఒక్క వర్డ్ చాలు అదృష్టం అంటే అన్నిటికీ అన్వయిస్తుంది కానీ ద్రష్టరు అంటే మటుకు అన్నిటినీ త్రోసిపుచ్చి ఒక్కటే వింటుంది అశ్రుతం శ్రోత్రం అది వింటుంది శ్రోత్రం కానీ శ్రోత్రం అంటే అది వింటుంది కానీ వేనాబాడద్దు వినబడదు అంటే అన్నిటికీ సమానం శ్రోత్రం అంటే మటుకు చేతనం ఒక్కటే అవుతుంది ఆ మతం మంత్రు అది మనస్సు చేత ఊహించబడదు అంటే ఏదైనా కావచ్చు కానీ మననము చేస్తుంది అంటే మటుకు చేతనం అవుతుంది అవిజ్ఞాతం తెలియబడదు అంటే ఏదైనా కావచ్చు కానీ విజ్ఞాతులు అనేప్పటికీ తెలుసుకునేదే అంటే మాత్రం చేతనమే అవుతుంది ఈ ఒక్క మంత్రం చేత అన్యభావములనన్నిటినీ త్రోసిపుచ్చినారు ఇది ఎలాగంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు పట్టుకుని మొత్తం అందరినీ చూసి పిచ్చి ఒకరిని నిలబెట్టినట్టు ఎలక్షన్స్లో అలా ఏదో చేస్తూ ఉంటారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లో ఇద్దరు తేలరు ఇద్దరూ ముగ్గురో తేలరు అప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు లెక్క అందరూ అవతడికి పోయి ఒక్కడు మిగుతారు అలాంటి వాక్యం కానీ వివరిస్తారు తత్ర అదృష్టత్వాద్యపదేశ ప్రధాన్యా సంభవతి ఏమన్నా కనబడదు అంటే అది ప్రధానం కూడా కావచ్చు వినబడదు అంటే ప్రధానం కావచ్చు బుద్ధికి అందదు అమతం ప్రధానం కావచ్చు దానికి కూడా సంభవమే ఎది అదృష్టం అమతం ఇత్యాది ద్రష్టృత్వాది వ్యపదేశస్ నభవతి అచేతన కానీ చూచేది అనేది మాత్రం అచేతనములైన ప్రధానము ఇత్యాదులు ఇతరములకు వేటికి కూడా సంభవము కాదు కేవలము పరమాత్మకు మాత్రమే సంభవం అవుతుంది ఎలా భక్తికి భక్తికి భక్తికి ఆపు అభక్తికి తేడా అంటే అంతా జడమే నడిపిస్తోంది పవర్ ఎలక్ట్రిసిటీతోటి తిరుగుతున్నాయి సూర్యుడు సూర్యుడు మండే గోళంతో ఇది నడిచిపోతోంది అంతా జడమే అది వాడికి భక్తి లేదు అంతా జడమేనాయా ఈ జడమును నిలబెట్టేది ఒక పరమాత్మ చైతన్యము గలదు అది భక్తి భక్తికి అభక్తికి తేడా అక్కడ ఉన్నది తథ సరిగ్గా ఇలాంటిదే ఇంకొక శృతియో లేకపోతే ఇక్కడనే చూపిస్తున్నారు ఇంకొక సరిగ్గా అన్యభావ వ్యపదేశానికి ఇంకో హేతువు చెప్తున్నారు ఏమిటో తెలుస్తున్నాండి ఆ బ్రహ్మ ఆత్మ అంటారు ఏమంటే బ్రహ్మ జగత్తును నిలబెడుతోంది అంటే అక్కడ కూడా నువ్వు సందేహించవచ్చు బ్రహ్మచేతనం అని ఎందుకు అనాలి జడమే అనొచ్చు కదా బ్రహ్మనే మాట్లేదు ఇక్కడ అక్షరం అక్షరము జగత్తును నిలబెడుతోంది జడం కావచ్చు ఆ అక్షరము నీ యొక్క ఆత్మ ఇప్పుడు జడం అవుతుందా ఇప్పుడు అది కూడా చెప్తున్నాను నిజేతనే తథా తథ అంటే అదేవిధంగా ్యదతోస్తి దృస్తి న్యదోస్తి మృదతోస్తి విజ్ఞాత ఆత్మభేదే నారీర ఉపాధిమ అక్షర శబ్దవాచ్యత్వం ఆ బ్రహ్మ అక్షరము ప్రశాసకము అది ఈ మంత్రం కూడా బృహదారణ్య కులంలో బృహదారణ్య కులంలో చేరుకుంటారు ఎస్ ఇది కూడా అక్కడి నుంచే వస్తుంది ఇప్పుడు ఆ అక్షరపర బ్రహ్మ ఆత్మ అన్నారు ఆత్మ అంటే ఎవరి ఆత్మ నా ఆత్మ అంతే కదా మీ ఆత్మ తత్మసి తవ ఆత్మ మీ ఆత్మ లేకపోతే నా ఆత్మ నీ అన్న నాన్న అయితే ఆత్మ అంటే ఇప్పుడు ఈ జగత్తును నిలబెట్టే అక్షరపర బ్రహ్మ ఆత్మ మరి ఈ జగత్తును చూసే ఆత్మ ఎవరు జీవాత్మ జగత్తును చూసేది ఆత్మ కదా జగత్తును చూసేది నిలబెట్టేది కాదు ఎవరది నేను నేను మిస్టర్ స్వామి ఈ ఆత్మ వేరే జగత్తును చూస్తుంది నిలబెట్టడం జగత్త వీడి మీద పడిన దానం చేస్తూ ఉంటుంది పైగా ఆ జగత్తును నిలబెట్టే ఆత్మ ఏమిటి పరమాత్మ అక్షర పర అది ఇక్కడ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఆత్మలు ఉన్నాయి రెండు ఆత్మలు ఒకటి అక్షర పరబ్రహ్మ ఆత్మ పరమాత్మ అంటారు రెండోది జీవాత్ తేడా ఏమిటి పరమాత్మ జగత్తును నిలబెడుతుంది జీవాత్మ ఊరికే జగత్తును చూస్తూ జగత్తులో వ్యవహరిస్తూ ఉంటుంది అని వీళ్ళు తెలివితేటలు దీన్ని ద్వైతం అంటారు ఎంత బాగా చెప్పాడు చదువు ఎంత కరెక్ట్గా చెప్పాడు ఎందుకంటే మీరు స్థూల బుద్ధితో చూస్తే అలాగే అనిపిస్తుంది శృతి ఈ తెలివితేటల్ని గమనించి ఓ మాట చెప్పింది చూడు ఇక్కడ ఇక్కడే ఒకే ఆత్మ రెండు ఆత్మలు లేవు అది ఆ ఒక ఆత్మ మరి ఈ కంటితో ఈ లోకాన్ని చూస్తున్న నేను లేదు అలాగా ఈ చూచే ఆత్మ వేరే మరొకటి లేదు నాణ్యతతో స్థితి ద్రష్ అత ఈ పరమాత్మ కంటే భిన్నంగా అన్యత మరీ ఒకటి అన్యభావ వ్యావృత్తి అండి మంత్రంలో ఏముంది అన్యభావ వ్యావృత్తి ఆ అన్యభావ మీకు అధిదైవం దగ్గర ప్రధానాదుల్ని తిరస్కరించి ఇప్పుడు ఆత్మ దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికీ రెండు ఆత్మలు పడ్డాయి ఒకటి అక్షర పరబ్రహ్మయే ఆత్మ రెండు ఇది చూసేవాడు వినేవాడు ఉన్నాడుగా వీడు ఒకడు నేను అనేవాడు అహంకారము ఇదో ఆత్మ రెండు ఆత్మలు ఉన్నాయి కదా అంటే శృద్తే ఏం చేసింది అన్య ఆత్మ అంటే జీవాత్మ నేను అహంకార రూపమైన ఆత్మను నిరా అటువంటి ఆత్మ ఉనికియే తిరస్కరింపబడుతోంది అటువంటి ఆత్మ లేదు ఏమంటే లేకపోయినా మా అనుభవానికి వస్తుంది చూడండి అనుభవానికి రావడం అది దేనికి ప్రూఫ్ కాదు ఇప్పుడు సినిమాకి వెళ్తే బోల్డ్ అనుభవానికి వస్తాయి బోల్డ్ అంత శృంగారరసం అనుభవానికి వస్తుంది సినిమాకి వెళ్తే ఈ మధ్యకాలంలో మొన్న బస్సులో వచ్చారు ఆ బస్సులో కూడా సినిమా ఆ సినిమా పేరు మిర్చిలా కూర్చున్నా ఇక్కడ సినిమా లేకపోతే వీరు తప్పించుకోలేరు ఎలా తప్పించుకుంటారు తనకా ఇలా తిప్పాలి ఎంతసేపు అని తిప్పగలరు చెవుల్లో ఏవేదో పెట్టుకోవాలి అది కుదరదు కాబట్టి అది మీతో ఉంటుంది యూ కెనాట్ గెట్ ఎఫ్రెండ్స్ అది ఆప ఆపడానికి ఛాన్స్ ఉందని నేన నేను కొంచెం ఏదో అమాయకంగా పోతూ ఉంటాను దాన్ని ఆపించొచ్చనే నాకు తోచలేదు నా వెనకాల ఒక పెద్ద ఉన్నారు ఆయనకి తోచింది ఒక గంట అయ్యాక వెళ్ళేరే ఆపేయంరా అని కోపడ్డాడు వాళ్ళు ఆపేశారు ఎవరు ఏం మాట్లాడలేదు ఇలా కూడా చేయొచ్చు ఫేల్స్ సంతోషించారు ఐ వాజ్ వెరీ హ్యాపీ సో అది మిర్చి చూశాను నేను చూశానండి నేను చూడలేదండి అది ఇటు ఘాట్ ఇది ఐస్ దట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అయితే కొంచెం మంచిదైతే నేను చూస్తా సంతోషంగా అంత వైలెన్స్ తప్ప జస్ట్ ఇక అటర్లీ మీనింగ్లెస్ బ్లడ్ షెడ్ తప్ప ఇక ఏమీ ఇప్పుడు ఒక ఒక ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్లో వీడు అటాక్ చేస్తాడు అవన్నీ వీ అండర్స్టాండ్ ఏమీ లేదు అలా ఊరికి అలా కొట్టేస్తూ ఉన్నాం పుట్టిస్తూ ఉన్నాం అలా పోతాం పరుషమైన పదజాలంతో డైలాగులు చేలా ఉన్నాయా సినిమాలు ఈ లోకంలో చాలా వైలెన్స్ పెరిగిందంటే దీని కారణంగానే పెరిగినట్టుందే అని అనిపించింది వాటెవర్ ఇప్పుడు ఈ చూస్తున్న ఆత్మ ఒకటి ఉందిగా కాబట్టి పరమాత్మ లోపల ఉంది ఈ సినిమా చూసిన ఆత్మ జీవాత్మ రెండు ఆత్మలు రెండు ఆత్మలు లేవు అన్యభావ వ్యాపక్తి ఈ చూసిన ఆత్మ ఈ జీవాత్మ అనేది ఇట్స్ ఎ ఫ్యాంటమ్ ఇది అహం అక్కడ కనపడ్డవన్నీ సత్యములా సత్యములు కాదు అలాగే అనుభవానికి వచ్చుట సత్యత్వ ప్రయోజకము కాదు అలా అంటారు ఆ పదం సంస్కృత భాష వేదాంతం తెలుసుకున్న అలా అంటారు అనుభవానికి వచ్చుట సత్యత్వ ప్రయోజకము కాదు మీకు స్వప్నంలో ఎవ్వెవో అనుభవానికి వస్తాయి అవన్నీ సత్యములు అవుతాయా కాబట్టి రెండవ ఆత్మ లేదు ఉందని అనిపిస్తుంది నిజానికి ఈ రెండో ఆత్మ ఉన్న ఉన్నట్టుగా మీరు అనుకుంటున్నంతసేపు ఆ అసలు ఆత్మ మీకు దూరంగానే ఉన్నట్టు కూడా అనిపిస్తుంది కొని విని ఆత్మ వేరేది లేదు మననము చేసే ఆత్మ అంటే సంకల్పించే ఆత్మ వేరేది లేదు తెలుసుకునే ఆత్మ వేరేది లేదు అని ఆత్మభేదాన్ని ప్రతిషేధించారు అన్యభావం వ్యావృత్తి చేసి దానివల్ల ఏమైంది చేతనం అవుతుంది ఇప్పుడు అక్షర పరబ్రహ్మ ఆత్మ అయిందంటే చేతనం అవుతుంది ఇది అన్యభావ వ్యాపార్ అయితే ఓ శంక శంక ఏమిటి ఇది ద్వైతుల శంక ద్వైతులు వాళ్ళ పూర్వపక్షం గట్టి పూర్వపక్షం కింద వాళ్ళు రాసి పెట్టుకుంటారు వాళ్ళ పుస్తకాల్లో ఇక్కడ శంకరులు పారాగ్రాఫ్ చివర రెండు సెంటెన్సుల్లో తీసి పారేశారు అయితే ఏమిటి నే ఇక్కడ ఉన్నది ఒకే ఒక ఆత్మ కదా రెండో ఆత్మ లేదు ఆత్మ నేనే ఆ పరమాత్మ ఆ పరమాత్మ నేనే అంటే నేనే ఈ జగత్తుని సృష్టిస్తున్నానన్నమాట అది ఎలాగా అది పూర్వపక్షం తెలిసిందండి పూర్వపక్షం ఇప్పుడు దానికి సమాధానం నా శారీరస్యాపి ఉపాధిమత అక్షర శబ్దవాచ్యత్వం చూడండి ఇక్కడ ఒకే ఆత్మ కలదు అక్షర పరబ్రహ్మ అది జగత్తుకి కారణము దాంట్లో డౌటే లేదు కాదండి మరి నేను రెండో ఆత్మ లేకపోతే నేను అంటే నేనే జగత్కారణమా నువ్వే జగత్కారణము కానీ శరీరమే నేననుకుంటున్నంతవరకు మాత్రము నువ్వు దేనికి కారణము కాదు శారీరస్య ఉపాధి మత అక్షర శబ్దవాచ్యత్వం నా కాబట్టి శరీరము నేను అంటే నీకు సుబ్బారావు రామారావు జాన్సన్ పేరు పెట్టడానికి తగుతావు తప్ప అక్షర పరబ్రహ్మ అనడానికి యోగ్యత లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఒక ఆత్మయే రెండవ ఆత్మ లేదు ఆ ఆత్మయే అక్షరము ఆ కారణంగా అక్షరము శాసనము శాసకము చేతనము అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆర్గ్యుమెంటుని బేస్గా పెట్టుకుని ఈ శరీరమును బేసిస్గా చేసుకునే ఆత్మ జగత్కారణం అనేటువంటి భ్రమలో మీరు ఉండవద్దు మేము అటువంటి అయుక్తికమైన మాటను మేము చెప్పుటలేదు అని అద్వైతులు లేవనెత్తే పూర్వపక్షాన్ని ఆశంకించుకుని ఆయన తిరస్కరించినారు అది ఫాలోయింగ్ దిస్ పార్ట్ ఆఫ్ ఎయిట్ ఓకే ఎందుకంటే తెలుసిన అశ్రోత్రం అవాక్ అమన ఇది ఉపాధి మత్తా ప్రతిషేధాత్ ఏమన్నా అయితే మరి రెండు ఆత్మలు ఉండాలి ఒకటి అక్షరపరబ్రహ్మ ఉపాధి తాదాత్మ్యము లేనిది రెండవది ఉపాధితో కూడిన ఆత్మ వేరే రెండు ఉండాలి కదా అంటే చూడు నువ్వు అక్షర పరబ్రహ్మ పరమాత్మ ఖాయం రెండవది ఉపాధితో కూడిన ఆత్మంటూ వేరే ఏమీ లేదు ఉపాధితో కూడిన ఆత్మలాగా భ్రమ మాత్రమే ఉన్నది ఉపా ఉపాధి సంబంధమైన భ్రమే ఉన్నది తప్ప అక్కడ రెండు లేవు ఏమంటే తాడు చూసాడండి పాము అని భ్రమ తొలగి అది త్రాడని తేలినది ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి ఇంటి కాంటెక్స్ట్ ఎన్ని ఉన్నాయి రెండున్నాయి ఏమిటవి ఒకటి త్రాడు రెండు పాము కాబట్టి రెండు ద్వైతము ఏం ద్వైతం ఉండదు ఎటువంటి ద్వైతం అది దాంట్లో వస్తువులు ఎన్నున్నాయి ఒకటి వాక్కు కేవలము వాచారంభణము ఎన్నున్నాయి వస్తువు ప్లస్ మరొకటి వాచారంభణం ఒకటి ఉన్నది వస్తువు ఒకటి ఉన్నది సో వస్తువు ఒకటి ప్లస్ వాచారంభణము ఒకటి ఇజీక్వల్గా ఎంత అవుతుంది ఒకటవుతుంది రెండవది ఒక పండు ఇప్పుడు ఇది ఎప్పుడన్నా విన్నారా మడత అప్పాలు అనే మాట విన్నారా వెళ్ళారా ఇవి మూడు అప్పాలు ఇవి ఇంకో మూడు మడత అప్పాలు మీకు ఇప్పుడు ఎన్ని అప్పాలు ఉన్నాయి మీ దగ్గర మూడే ఉంటాయి ఆరు ఉండవు వీళ్ళ ద్వైతం అలాంటి ద్వైతం ఈ ద్వైతాన్ని చూసి నవ్వాలా ఏడవాలా దాన్ని ఖండించాలా ఏం చేయాలో అర్థం కాదు అంత అల్పమైన ఆలోచన దాంట్లో ఏమి సాధన లేదు అనివే సో శ్రు ఉపాధిని నువ్వు సత్యమంటే రెండు ఆత్మలు వస్తాయి ఉపాధితో కూడిన జీవాత్మ ఒకటి ఉపాధి రహితమైన పరమాత్మ ఒకటి ఉపాధి సత్యం కాదు ఎందుకంటే శృతి ఏమని చెప్తుందంటే అచక్షుష్కం కన్ను అనే ఉపాధి వీడికి లేదు అశ్రోత్రం చెవి అనే ఉపాధి వీడికి లేదు అంటే నామరూపాలు లేవని అర్థం అవాక్ వాగింద్రియమనే ఉపాధి వీడికి లేదు అమనహ మనస్సు అనే ఉపాధి వీడికి లేదు అంటే మళ్ళీ నామరూపాలే వాక్ అంటే నామము మనస్సు అంటే రూపము కాబట్టి నామరూపోధి వీడికి లేదని ప్రతిషేధించారు మీరు కూడా అనుభవానికి తెచ్చుకోండి నిద్రలో మీరు ఉన్నారా లేరా నిద్రలో ఉపాధులు ఉన్నాయా లేదు నిద్ర మీకు ఎందుకు అంత ఆనందాన్ని ఇస్తుంది ఉపాధి సంబంధం లేకపోవడం చేత నిద్రలో అంత విశ్రాంతి మీకు ఎందుకు వచ్చింది ఉపాధి సంబంధం లేకపోవడం వీడంటాడు నేను నా భార్య భర్త కొడుకు కూతురు వీళ్ళందరికీ బాగా అటాచ్ అయి ఉన్నాను అంటాడు నువ్వు పొరబడుతున్నావు అదేమిటండి పొరపడ్డం ఆసక్తి ఉందో లేదో నాకు తెలుస్తుందా మీకు తెలుస్తుందా నీకు తెలీదు నాకే తెలుస్తుంది ఎలాగా నువ్వు నిద్రపోయావా లేదా రాత్రి నిద్రపోయాను నిద్రలో ఏమైంది మరి ఆసక్తి ఆసక్తి ఉన్నవాడైతే నిద్రపోవడానికి వీల్లేదు నిద్ర పట్టిందా లేదా పట్టినప్పుడు ఏమైంది నిద్ర పడుతున్నప్పుడు ఏమైంది ఆసక్తింతా ఊడిపోయిందా లేదా ఉపాధులన్నీ పోయా లేదా ఉపాధులు పోయాకనే నిద్ర పట్టింది నిద్రలో నీకు సుఖంగా ఉందా దుఃఖంగా ఉందా సుఖమే ఉందా అంటే ఈ ఉపాధుల వల్ల నీ ఇవన్నీ పెట్టుకుంటే నీకు సుఖం వస్తుందనేది భ్రమని తేలిందా లేదా ఇవన్నీ పెట్టుకుంటే సుఖం వస్తుందనేది సుఖభ్రమ ఇవన్నీ లేనప్పుడు కలిగే సుఖమే యథార్థమైన ఆనందం కాబట్టి అయితే ఇప్పుడు వీటిని అన్నీ విదిరిపెట్టి ఎక్కడికైనా రోడ్డు ఎక్కాల ఆ కక్కల రోడ్డు ఎక్కిన వాళ్ళు సాల్వ్ ఇంకా కొత్త వాళ్ళు కూడా రోడ్ ఎక్క త్యాగ ఏమో సంసార త్యాగ చిత్తంలో త్యాగం చేయండి ఒకదాంతో మొదలు పెట్టండి మీకు దుఃఖాన్ని కలిగించి ఒక సంబంధాన్ని ఒక రిలేషన్ పట్టుకుని దాన్ని త్యాగం చేయండి ముందు మిగతావన్నీ తర్వాత ఫాలో అవుతాయి డిఫికల్ట్ ఏదో పట్టుకోవాలి టఫ్నట్ని క్రాక్ చేయాలి ఉపాధిని నిషేధించాలి అది సత్యం కాదని నహి నిరుపాధి కారీరో నామవతి ఏమంటే శారీర ఆత్మ అని ఒకటి ఉన్నది అంటే శరీరము యొక్క ఉపాధి కలిగిన ఆత్మ ఆ ఆత్మ అది ఉపాధి ఉన్నప్పుడు శారీరముగా చెప్పబడింది తప్ప ఉపాధి తిరస్కరిస్తే అది శారీరము శరీరే భవ శారీర ఇది ఎలాగంటే ఎలక్ట్రిసిటీ మా ఇంట్లో ఉంది అన్నట్టు ఎలక్ట్రిసిటీ మీ ఇంట్లో ఉంది కానీ మీరు నిజంగా చెప్పండి మీ ఇంట్లో ఉందా ఎలక్ట్రిసిటీ ఇంట్లో ఉండడం ఏంటండి అంతటా ఉంది ఎక్కడా లేదు ఉపాధి సంబంధం ఉండదు ఎలక్ట్రిసిటీకి కాబట్టి శారీరము అంటే శరీరమునకు అతుక్కుని ఉండి ఉపాధి లేకుండా అనేది పొసగదు కాబట్టి శరీరానికి అతుక్కుని ఉందంటే ఉపాధితో ఉన్నది దానికే మీరు జీవాత్మ నుండి అహంకారమే నుండి ఎవరండి అది యథార్థము కాదు అది నిషేధింపబడింది నిషేధింపబడింది అంటే నా ఏ ఇది సర్పము కాదు అని సర్పాన్ని నిషేధించినట్టుగా శారీర ఆత్మని నిషేధించారు అనువాదం చేస్తారు ఎందుకంటే అందరు అనుభవంలో ఉన్నదాన్ని అనువాదం చేసి అనువాదం అంటే రీస్టేట్ దాన్ని మెన్షన్ చేసి నిషేధించారు అది సత్యము కాదు కాబట్టి శారీర అది యథార్థము కాదు పరమాత్మయే సత్యము దీని బట్టి ఈ డిస్కషన్ బట్టి ఏం తెలిసింది అక్షర పర బ్రహ్మ చేతనము అని తెలిసింది అసలు మెయిన్ పాయింట్ అది ఆ చేతనము జీవుడు కూడా చేతనుడే కదా అని వీడు ఒకటి అడ్డుస్తే వీడిని పక్కన పెట్టి జీవుడు తత్వము పరమాత్మ కంటే భిన్నముగా లేదు కానీ మాకు అలా కనబడుతోంది అంటే శరీర సంబంధాన్ని బట్టి అలా కనబడుతోంది తస్మాత్ పరమేవ బ్రహ్మ అక్షరం తి నిశ్చయ కాబట్టి అక్షర పరంబ్రహ్మ అక్షరము పరంబ్రహ్మే అక్షరము ఓం అనే వర్ణము కాదు ప్రధానము కాదు శూన్యము కాదు పరమాణువులు కాదు మరేదీ కాదు జీవాత్మ అసలే కాదు జీవుడనే అహంకారము అసలే కాదు ఇవేమీ కాదు అన్యభావం వ్యావృత్తి చేసి నిశ్చయం చేశాము అక్షరం పరమాత్మయే ఈ క్షతి కర్మ వ్యపదేశాత్స అద um,